ఎనీవే సో విద్యార్థి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ మనం జీవితంలోకి తెచ్చుకోవాలి బ్రహ్మచారి వ్రతే స్థిత విద్యార్థి లక్షణాలని వ్రతము వ్రతం అనే పదం చాలా పవర్ఫుల్ వర్డ్ అది వ్రతంగా ఉండాలి వ్రతం అంటే ఏంటి ఇప్పుడు సరిగ్గా సంధ్యావందనం చేసి టైం ఏదైతే ఉందో ఆ టైం చేసేటం టైము ఇప్పుడు ఆరు గంటలకి క్లాస్ అనుకోండి ఐదు నిమిషాలు తక్కువ వారింటికి మనం సీట్లో ఉంటాము క్లాసు ప్రారంభం ఆరు గంటలకు అయిపోతుంది అది ఒక వ్రతం తర్వాత క్లాసు ఏనాడు మానకుండగా చేయటం వ్రతం దీన్ని వ్రతం అంటారు వ్రత శబ్దానికి అలాంటి అర్థం ఉన్నది దాన్ని ట్రాన్స్లేట్ చేయటం కష్టం సో ఇతి వ్రతం అని ప్రారంభం వేదంలో అక్కడ కూడా ఇవ్రతం ఈ క్రింద నియమనిష్టలన్నీ చెప్పబడుతున్నాయి అని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా చెప్తారు దానికి వ్రతము మన వాళ్ళు వ్రతాలు చేస్తూ ఉంటారు ఋషిపంచమీ వ్రతము అంటారు పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు స్త్రీలు చేస్తారు ముఖ్యంగా వాళ్ళు ఎంత నిష్ఠగా చేస్తారో చూడండి తెల్లవారకుండా నదిలో సన్నీటి స్నానం చేయాలి ఆ తర్వాత తిండి తిప్పలు లేకుండా కథిక ఉపవాసం ఉండాలి లక్ష వర్తులు వేసి అగ్నిహోత్రంలో సమా లక్ష వర్తులకు ఒకటి కూడా తగ్గకుండా లెక్క పెట్టి కట్టలు కట్టుకుని లక్షా అగ్నిహోత్రంలో వేస్తాను అవి వ్రతం అంటే వ్రతం అంటే లూసుగాను నాన్ కమిటల్ ఏమీ కమిట్మెంట్ ఏమీ లేకుండా గాను ఏదో సినిమా హాల్కి వెళ్ళినట్టుగాను లేకపోతే హరికథకో బుర్ర కథకో వెళ్ళినట్టుగాను అలా ఉంటే దాన్ని వ్రతం అంటారు నేను నీ గురించి చెప్పట్లా మీకు జనరల్గా వ్రతం యొక్క లక్షణం చెప్తున్నాను కాబట్టి ఎందుకంటే ఉపయోగం ఉండదు అంతకంటే ఇంకేం లేదు మీరు భగవద్గీత ధ్యాన యోగము అధ్యయనము దాన్ని ఏదో హెడ్ మాస్టర్ ఉపన్యాసం చెప్పినట్టు చెప్తున్నానని దానికి ఆ రకమైన ప్రేమ మీరు దాని ఎందు చూపనంత వరకు అది ఉండే చోట అది ఉంటుంది మనం ఉండే చోట మనం ఉంటుంది ఒక ఆయన సూర్య నమస్కారాలు నేర్చుకుంటారని వచ్చాడు ఒకసారి యోగా టీచర్ సరే చేతులు పైకెత్తవా అంటే ఆయన ఇలా అది కాదే బాబు చేతులు పైకి ఎత్తడంంటాయి ఇదే అదే చేతులు పైకి ఎత్తడం ఉంటాయి ఎత్తు ఇంక చేతులు ఏమో అయిపోతే బాగా ఎత్తు ఎత్తు అది చేతులు పైకెత్తడం ఉంటాయి అమ్మ బాబా ఇంతలా నేను ఎత్తలేను అంటే వాడికి సూర్యనమస్కారాలు ఏం చేస్తానండి తర్వాత వంగో అంటే అదే ఒంగోడు అంటే కాబట్టి వ్రతము చాలా దృఢంగా చేయాలి దాన్ని శంకర్లు ఏమంటారు చూడండి బ్రహ్మచారి వ్రతే బ్రహ్మచారిణో వ్రతం బ్రహ్మచారి బ్రహ్మచర్యం గురు శుశ్రూష భైక్షభు తస్థిత భవే ఇ్రహ్మచారి యొక్క వ్రతము అంటే వ్రతంలో చాలా చాలా ఉంటాయి చేసేవి ఆ వ్రతము సో ఇప్పుడు అప్పుడప్పుడు మనం ఇంటర్మీడియట్ విద్యార్థులు ఐఐటికి ప్రిపేర్ అవుతారు వాళ్ళు ఒక వ్రతాన్ని చేసినట్టు చేస్తారు వాడికి సీట్ వచ్చేస్తుంది ప్రైటీలో చాలామంది విద్యార్థులు అలా చేస్తారు వాళ్ళని చూడండి ఎప్పుడైనా తెల్లవారుజామున నాలుగున్నరకి వాడప్పుడే బస్సు స్టాండ్ దగ్గర ఉంటాడు నాలుగున్నరకు ఉంటాడు బ్యాగ్ నిండా బ్యాగ్ పెద్ద బ్యాగ్ నిండా పుస్తకాలు వేసుకుని ఉంటాడు ఆ బస్సు వాడు అప్పుడే ట్యూషన్ వెళ్ళిపోతున్నాడు అనమాట వాడి లైఫ్ అక్కడ ప్రారంభం అయితే నాలుగున్నరకి ప్రారంభం అయితే వాడు ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాడు రాత్రి పదిన్నర వరకు బిజీగా ఉంటాడు బస్సులో పుస్తకం చూస్తాడు మరి వాడు ఈ ఐఐటిలో సీటు వస్తుంది ఊరికే కాలక్షేపం చేసి వాడికి ఏమొస్తుంది సీటు ఎంసెట్లో నాలుగు వేల ఐదు వందల అరవై ర్యాంక్ వస్తుంది కాబట్టి అలాగే కుదరరు దాన్ని వ్రతం అంటారు ఇదో ఇది వ్రతం బ్రహ్మచారికి ఉండే వ్రతాన్ని మేము బ్రహ్మచారులను కాదంటే నువ్వు వేదాధ్యయనము శాస్త్రాధ్యయనము మొదలు పెడితే నువ్వే బ్రహ్మచారి ఇంకా వేరే బ్రహ్మచారి ఎక్కడి నుంచైనా ఆకాశం నుంచి ఊడిపడతాడా నేను గీతను అధ్యయనం చేస్తున్నానంటే నేనే బ్రహ్మచారిని నేను ధ్యానం చేయాలి అంటే నేనే బ్రహ్మచారిని గృహస్థిగా ఉండి కూడా బ్రహ్మచారిగా ఆ వ్రతాన్ని స్వీకరించాలి ఏమిటి ఆ వ్రతము గురు శుశ్రూష గురువుగారికి ఏదైనా సేవ ఉంటే చేయటం బ్రహ్మచారి చేసి ఏవో చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు అన్ని సందర్భాల్లోనూ గురువుగారికి చేసి ఇది ఉండదు ఏమిటి చేస్తారు గురువుగారికి ఏదైనా ఆయనకు పూట భోజనం పెట్టడం అలాంటిది చేసి వాళ్ళు చేస్తారు ఎంతమంది భోజనం పెడతారు ఓ పూటకి ఒకళ్ళే భోజనం పెడతారు కదా వంద మంది శిష్యులు ఉన్నారు కదా అని వంద భోజనాలు ఆయన తినలేడు కదా ఎవరో ఒకళ్ళు ప్రేమగా ఆయన ఆరోగ్యానికి తగ్గట్టుగా రెండు మెతుకులు పెడితే అయిపోయింది గురు శుశ్రూష అలాంటిది ఏదైనా ఉంటే కూడా చేయొచ్చు ఊరికే వ్రతం ఉన్నదాని గురు మిమ్మల్ని మళ్ళీ నేను ఐ డౌంట్ వన్ టూ పూట నీ బద్ద పని అందుకోసం నేను అలా చెప్తున్నా కాబట్టి గురు శుశ్రూష ఉంటే చేయటం తర్వాత భిక్ష భైక్షభుక్తి భోజనం ఎలా చేయాలంటే భిక్షాటనం చేసి వాడు ఎలా భిక్ష చేస్తాడో భోజనం చేస్తాడో అలా చేయాలి సో ఇంట్లో మనకు కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించుకుని సో ఇంట్లో వాళ్ళకి అజమాయిషీ చేసి తాజా కూరల ఆ పొద్దున్నే వాటిని ఇలా చేయి అలా చేయి వంకాయ కారం పెట్టి బెండకాయ పులిసి పెట్టి వండు అని అన్ని నియమాలు వాళ్ళకి బోధించి జాగ్రత్తగా తయారు చేయించి నెయ్యి వేసుకుని శుభ్రంగా అలా చేయకూడదు వాళ్ళు ప్రేమతో ఏది పెడితే అది మితంగా భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి గృహస్థులు కూడా ఇంట్లో ఉంటూ కూడా భిక్షాటనం చేసినట్టు చేయాలి నేను భిక్ష చేస్తున్నాను అన్నట్టుగా చేయాలి సో అది అది ఒక నియమం ఆదిశబ్దం చేత ఇంకా ఎవో నియమాలు మనం ఆ సందర్భాన్ని బట్టి తీసుకోవచ్చు జనరల్గా టీకాకారులు ఆదిశబ్దం చేతి స్వీకరించవలసిన ఇతర నియమాలు ఏవో కొన్ని చెప్పినప్పుడు చెప్తారు సో ఆది శబ్దం జ్యోతిని నిర్జన దేశ స్థితి ఏకాంతంగా ఉండడం అభ్యాసం చేయాలి ఏకాంతంగా ఉండాలి ఇప్పుడు రాత్రి తెలివి వచ్చింది అనుకోండి తెలివి కొంతమంది ఏం చేస్తారంటే ఆ తెలివి మళ్ళీ నిద్ర పట్టడానికి ఓ పాగం టైం పడుతుంది కదా ఈ పావు గంట కూడా వీడు ఏకాంతంగా ఉండలేదు అదే ఇంట్లో వాళ్ళని లేపేస్తుంది మళ్ళీ ఇంటి తర్వాతే వాళ్ళని నిద్రకూడదు అలా చేయకూడదు సో మనకి తెలివి లేచి కూర్చుని ఒక పదిహేను నిమిషాలు ధ్యానం చేసుకోవటం ఆ ధ్యానం చేస్తే కొద్దిసేపటికి మనస్సుకి లయం అవుతుంది మళ్ళీ వెంటటం నిద్రపోయి అలాగే ఏకాంతము ఎప్పుడొస్తే దాన్ని ఒక గొప్ప అవకాశంగా స్వీకరించి ధ్యానం వైపు మళ్ళటం సో అలాంటి అదొక వ్రతం ధ్యానం బాగా చేయాల్సి ఉంటుంది మెడిటేషన్ బాగా చేయాల్సి ఉంటుంది ఒక వ్రతంగా స్వీకరించి చేయాలి కాబట్టి ఆ ఆ విధంగా అనుష్ఠానము చేయవలను బ్రహ్మచారి వ్రతే స్థిత తర్వాత మనస్సం అందాము మనస్సం మనస్సో వృత్తి ఉప సంయమ్యా మనస్సుని సంయమము చేసి ఈ సంయమ అనేది అంటే సంయమము చేసి సంయమము సంయమనము డన్ మ్యాటర్ సో సంయమము ఈ సంయమ శబ్దము ఇది టెక్నికల్ వర్డ్ దానికి అర్థము మనస్సుని నిగ్రహించి అని అర్థం స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది అయినా కూడా ఈ సంయమ పదము పతంజలి మహర్షి యోగ శాస్త్రంలో దాన్ని డిఫైన్ చేశాడు అదొక టెక్నికల్ వర్డ్ సో త్రయమేకత్ర సంయమ అని సూత్రం పతంజలి సూత్రం మూడు చెప్పాడు ఆయన ఈ మూడు ఒకే సాధనలో ఒకేసారి ప్రవేశపెట్టాలి ఒకే వ్యక్తి ఏకత్ర ఏకస్మిన్ మనుష్యే లేకపోతే ఏకస్మిన్ సాధకే ఒకే వ్యక్తి ఎందు ఒకే కాలమునందు సో ఒకే ధ్యాన నిష్ఠయందు ఆ మూడింటిని మీరు ఒకసారి తీసుకొచ్చినట్లయితే దానికి సంయమము అని పేరు ఏమిటా మూడు ధారణ ధ్యాన సమాధి మూడు ఇప్పుడు మెడిటేషన్ చేసేప్పుడు మూడు లెవెల్స్ ఉంటాయి మెడిటేషన్లో ధారణ మొదటి లెవెల్ ధ్యానము రెండవ లెవెల్ మూడవది సమాధి మూడవ సమాధి అనే పదం మీరు మళ్ళీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి మాములుగా సమాజంలో సమాధి అనే పదానికి ఒక ఒక ప్రసిద్ధమైన అర్థం ఉన్నది అర్థం గీతలో ఉండదు సమాధి అంటే ట్రాన్స్ అని ట్రాన్స్లేట్ చేస్తారు అంటే మనిషి అలాగా ఒక శిలాప్రతిమలాగా బిగుసుకుపోతాడు అనో లేకపోతే అలా గాల్లో ఎగురుతాడు అనో ఏదో అర్థాలు లేకపోతే ఈ బొడ్డు దగ్గర నుంచి ఏదో బయలుదేరి శిరస్సులోకి వచ్చేస్తుందనో ఎవేవేవో భావాలు లోకల్లో ఉన్నాయి అవన్నీ కాదు సమాధి అనే పదానికి అవేమీ కాదు సమాధి అంటే సమాధానం అంటే చిత్త ఏకాగ్రత అని కానీ లేక చిత్త విలయము చిత్తము విలీనమొగుట అని కానీ అర్థం వస్తుంది దానికి చిత్తము విలీనమొగుట సో సింగిల్ పాయింటెడ్నెస్ ఆఫ్ ది మైండ్ అండ్ దెన్ అదే మైండ్ ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తే థాట్ లెస్నెస్ థాట్లెస్ స్టేట్ ఆఫ్ ది మైండ్ థాట్ లెస్ అది సమాధి థాట్లెస్ సమాధి సింగిల్ పాయింటెడ్ ధ్యానము ధారణ అంటే జనరల్గా ఒక టాపిక్ మీద మీరు చింతన చేస్తే అదే టాపిక్ని మీద చింతన చేస్తే అంటే సంకల్పాన్ని చేస్తే దాని పేరు ధారణ సో ఇవే దేశబంధ చిత్తస్య ధారణ ఒక టాపిక్ మీద మనస్సుని నిలపటం ప్రత్యైకతానత ధ్యానం ఒకే పాయింట్ మీద మనస్సును ఏకాగ్రం చేస్తే దాన్ని ధ్యానం అంటారు మనస్సు అనేది లేకుండా విలీనమైపోతే అమనీ భావము అని ఇంతకుముందు ఒకసారి మీకు మనం చేశాను దాన్ని సమాధి అంటారు మూడు కూడా మనస్సుకి సంబంధించిందే ఆ మూడు కూడా మన అనుభవంలో ఉన్నవే వాటిని మనం ఒక క్రమబద్ధం చేసుకోవటమే చేయాల్సిందే దీనికి సంయమని పేరు సంయమనము అంటే కాబట్టి మనస్సమ్య ఇది అలాగే ప్రాక్టికల్గా మనం చేద్దాం మనం ధ్యానం చేసే సమయంలో చేద్దాము సో మొట్టమొదటి స్టెప్ ఏమిటి ధారణ అంటే ఒక టాపిక్ తీసుకోవాలి ఆ టాపిక్ మీద మనస్సుని సంకల్పం మనస్సుని ఆ సంకల్పంతో నింపి అచెతాం ఒకే టాపిక్ తీసుకోవాలి ఉదాహరణకి ఈ ధారణకి ఉపయోగించేటువంటి టాపిక్స్ కొన్ని ఉన్నాయి ఇది మీకు మహాముద్ర అని చెప్పాను ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు ఇది మనం చేద్దాము కూర్చున్నప్పుడు ఏం చేస్తామంటే ఈ అరచేతులు పైకుండి ఇట్లా పెట్టుకుని ఈ ఎడమ చేతిలో కుడి చేయి ఇలా పెడతాం అది ఒక పద్మాకారంగా వస్తుంది అన్నమాట అది ఇలా ఒడిలో పెట్టుకుని ఈ ఒడిలో ఎక్కడ పెట్టుకోవాలి దగ్గర పెట్టుకోవాలి దూరం పెట్టుకోవాలి మీ బ్యాలెన్స్ని బట్టి ఇలా దూరంగా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా సెంటర్లో పెట్టుకోవచ్చు లేదా దగ్గరగా పెట్టుకోవచ్చు వాటెవర్ చేతులు మాత్రం ఇలా విడిపోకూడదు పారిశుధ్యాల తగులుతో ఉంటాయి ఇది మహాముద్ర అంటారు మహాముద్ర అనే పేరు చాలా గొప్ప పేరు దాంట్లో గొప్ప విషయం ఒకటి ఉంది దానికే మహాముద్ర అనే పేరు ఈ మహాముద్రలో మనం ఏం చేస్తామంటే ఈశ్వరు ధ్యానం చేస్తాం ఈశ్వరుణ్ణి భావన చేస్తాం మనస్సు ఏకాగ్రంగా ఉండదు ఈశ్వరుడు అనే టాపిక్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది నా జీవితము ఈశ్వరుడు ఈశ్వరుడు నా జీవితాన్ని ఎలా నడిపించాడు నేను ఈశ్వరుని ఎడల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండుట దాన్ని అది అదే అభ్యాసం చేస్తాం దాన్ని మహాముద్ర అంటారు మన జీవితంలో కృతజ్ఞత చాలా తక్కువ ఉంటుంది ఎంత తక్కువ ఉంటుందంటే ఇప్పుడు మనం ఓ కోరికతోటి పూజ చేసామనుకోండి ఆ కోరిక తీరింది అనుకోండి వెంటనే మనకి కృతజ్ఞత వస్తుంది ఎంతసేపు ఉంటుంది ఆ కృతజ్ఞత బాగా దోషలు వేస్తారు చూసారా పెనం కాలిన పెనం మీద నీళ్ళలో చల్లుతాడు నీళ్లు చల్లి దోష కదా ఆ నీళ్లు రెండు చుక్కలు నీళ్లు చలితే ఆ నీళ్లు చుక్కలు ఎంతసేపు ఉంటాయి పెనం మీద అర సెకండ్ ఉంటాయి ఎగిరి ఎగిరిపోతాయి అలా వేయగానే ఎగిరిపోతాయి అలాగే మన కోరిక తీరగానే అబ్బా దేవుడు ఎంత కరుణామయుడు నా కోరిక తీర్చేశాడు నేను దేవుడికి కృతజ్ఞుడను అని ఆ కాలిపో కాలిన పెనం మీద నీటి చుక్క ఉన్నంతసేపు మన మనస్సులో కృతజ్ఞత ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుంది దేవుడు పోతాడు కృతజ్ఞత పోతుంది అన్నీ పోతాయి మళ్ళీ మనం సంసారంలో పడతాం తర్వాత మీరు ఎవరినైనా కదిపి చూడండి సాధారణంగా మనిషిని కదిపి చూడండి వాడు ఏమంటాడు బ్యాడ్ లక్ అంటాడు ప్రతిగోడు బ్యాడ్ లక్ అందరూ బ్యాడ్ లక్ ఇప్పుడు జ్యోతిష్యం చూపించుకుంటారు వాళ్ళలో ఎవరికైనా గ్రహాలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నవాడు ఎవడైనా మీకు కనపడ్డా కనపడ్డా అలాంటి వాడు ఉండడు అలాంటి వాడు ఉండి ప్రసక్తే లేదు కాబట్టి ఎవరికీ గ్రహాలన్నీ అన్ని కాలాల్లో సరిగ్గా ఉండవు ఏదో ఓ గ్రహం తప్పుదారిలో పోతూ ఉండదు అలాగే న్యూమరాలజీ ఉందనుకోండి మీరు ఏదో మీ కారు ప్లేట్ నెంబర్ లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని అంకెలు పెర్ఫెక్ట్గా ఉన్నవాడు ఎవడైనా ఉంటాడా ఉండడు ఏదో ఒకటి తేడా ఉంటుంది సో మానవ మస్తిష్కం అలా పెంచేస్తూ ఉంటుంది మానవుడు దేవుడు మనకి మనుష్య శరీరాన్ని ఇచ్చాడు నిజానికి మనుష్యత్వమే గొప్ప వరము అని శ్రీ శంకరుడు వివేక చూడాలనిలో ఉంటారు దుర్లభం త్రయమే వై తత్ ఈ మూడు దుర్లభము పొందశక్యము కానివి చాలా కఠినము పొందుట ఏమిటి మొదటిది మనుష్యత్వం మనిషిగా పుట్టటం మనిషిగా పుట్టినందుకు మనం ఏమిటి చెప్పిన కృతజ్ఞతను చూపించావా తర్వాత అన్ని అంగములు ఆరోగ్యంగా ఉండటం చూపు వినికిడి కాళ్ళు చేతులు అన్ని మొత్తం పది ఇంద్రియాలు పదకొండు ఏకాదశి ఇంద్రియాలు కండిషన్ లో ఎంత కృతజ్ఞత చూపించాలి ఇవాళ పొద్దున్న భోజనం చేశాం సాయంకాలాన్ని చక్కగా పచ్చన్నమైనది మళ్ళీ రాత్రి భోజనం చేయడానికి అన్ని వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి దీనికి కృతజ్ఞత దేవుడికి కృతజ్ఞత చూపించడానికి ఎన్ని అంశాలున్నాయంటే కో హండ్రడ్స్ ఎన్నో అంశాలున్నాయి మనం ఎప్పుడైనా దేవుడికి ఆ కృతజ్ఞత చూపించామా సాయంకాలం అయితే చల్లని గాలి వేసుకున్నందుకు ఈశ్వరుని ఇలా కృతజ్ఞత చూపించామా చల్లని వెన్నెళ్ళలు ఎంతో ఉల్లాసాన్ని కలిగించినందుకు కృతజ్ఞత చూపించామా సో ఈ విధంగా మన జీవితంలో ఈశ్వరుని ఏడల కృతజ్ఞత చాలా అల్పంగా పొయ్యి మీద పెనం మీద వేన్ని వేడి తెనం మీద నేలలాగా అలా క్షణం వచ్చి మరు క్షణం పోతుంది ఈ పేకాకాడి వాళ్ళు ఎప్పుడన్నా చూసారా వాళ్ళు దేవుడో దేవుడ దేవుడా అని తీస్తాడు వాడికి జోకర్ రావాలి జోకర్ రాగానే థ్యాంక్ గాడ్ అంటాడు అయిపోయింది ఇది ఆటను ఎగ్జాడో ఒడ్డేడో అయిపోయింది మళ్ళీ మళ్ళీ వీడు థ్యాంక్ గాడ్ ఎప్పుడు అనాలి మళ్ళీ జోకర్ వచ్చినప్పుడే థ్యాంక్ యూ గాడ్ అనాలి ఒక్క జోకరు ఆరుగురిలో పంచేప్పుడు కాబట్టి మన జీవితంలో థ్యాంక్ గాడ్ అని అప్పుడప్పుడు అంటాం అంటాం ఎప్పుడు అంటాం ఏదో ఒకసారి ఇప్పుడు ఓసారి అప్పుడు దీనికి కారణం ఏంటంటే మన మనస్సు సంసారంలో తీవ్రమైన ఆసక్తి పెట్టుకోవడం దేవుడు అంటే మనకుండే భావజాలం అంతా కూడా చాలా కల్తీగా చాలా తప్పుగా ఉండటము దేవుడిని ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్ని ట్రీట్ చేసినట్టుగా ట్రీట్ చేయడానికి అలవాటు పడి ఉండటం లో దేవుడికి కూడా లంచం ఇస్తారు మరి ఆఫీస్కి వెళ్ళి లంచం ఇచ్చేవాడు దేవుడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది లంచం వేస్తారు దేవుడా నీ హుండీలో డబుల్ వేస్తాను వేద్దాం అనుకున్న డబుల్ వేస్తాను నాకు మాత్రం ఎలక్షన్లో టికెట్లు వచ్చి ఇట్లా అంటే అది లంచమే అంటారా కాదంటే సో ఇవన్నీ వీటన్నిటికీ అలవాటు పడిపోయి దేవుడు ఇచ్చిన దానిని గుర్తించి దేవుడికి కృతజ్ఞతను చెప్పే లక్షణాన్ని మనం మర్చిపోయాం దాన్ని మళ్ళీ అభ్యాసం చేయటమే మహాముద్ర ఈశ్వరుని ఎడల కృతజ్ఞత అనే టాపిక్ అది ఆ టాపిక్ చుట్టూ మనస్సు తిరుగుతుంది ఒక ఐదు నిమిషాలు మూడు నిమిషాలు అభ్యాసం చేస్తారు దాన్ని ధారణకి దృష్టాంతంగా చెప్పారు అది ఒక దృష్టాంతం ఇలాంటి ధారణలు అనేకం ఉన్నాయి ఇంకా ఉపనిషత్తుల్లోనూ అక్కడ కూడా ఇటువంటి ధారణలు పుంఖానుపుంఖాలుగా వస్తూ ఉంటాయి ఏమైనా కొన్ని ధారణలని మనం అభ్యాసం చేయొచ్చు అటువంటి ధారణలలో ఒకటి మహాముద్ర ఓకే మనం చేద్దాం అది తర్వాత ధ్యానము అంటే ఏదో ఒకే సింగిల్ పాయింటెడ్నెస్ ఆఫ్ ది మైండ్ సింగిల్ పాయింటెడ్ అంటే ఇప్పుడు రామనామాన్ని జపం చేయొచ్చు అయితే ఓ శివాయ షడక్షర మహామంత్రం దాన్ని జపం చేయచ్చు ఆ జపమే ధ్యానముగా మనం దాన్ని మార్చాలి అంటే మీరు మాల తిప్పేస్తూ మనస్సు ఇతో తిరిగితే దాన్ని ధ్యానం అన్నారు ధ్యానం అంటే అది సరిగ్గా నడవట్లేదు అలా అవుతుంది సాధారణంగా మాల పూర్తి సంఖ్య పూర్తి అయిపోతుంది ఎంతసేపు పడుతుంది నూట ఎనిమిది అవ్వడానికి ఎంతసేపు పడుతుంది పైగా మనస్సు ఇటు పరిభ్రమించే సందర్భంలో వేగంగా కూడా అయిపోతుంది సాధారణంగా మాల చేతితో పట్టుకుంటారు పట్టుకుని అసలు ఇలాగ నడువు వంచి కూర్చోవడంతో పోయింది అసలు అక్కడ ఇలా ఇలా ఎప్పుడైతే కూర్చున్నాడో అప్పుడే పోయింది అసలు అక్కడే దెబ్బతనేసింది అది కూర్చుంటారు నడు వంచి కూర్చున్నాడంటే ఇలాగా అక్కడే దాని సార దాని సత్తా బయటపడిపోయింది అది పోయిందంటే దాని సారం పోయింది ఇలా ఇలా చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటే మాల తిరుగుతూ ఉంటుంది మనస్సు ఎక్కడ ఉంటుంది ఎక్కడో తిరుగుతూ ఉంది లేకపోతే మాల ముళ్ళు వేసుకుని నిద్రపోతూ ఉంటాడు ఏదో ది సార్ దాట్ ఏ కానీ వాటిని కదిపితే ఈ మాలకి రుద్రాక్ష ఉండాలి లేకపోతే తులసి ఉండాలి రుద్రాక్ష కంటే తులసి గొప్పది తులసి కంటే స్ఫటికం గొప్పది మరొకటి గొప్పది ఆ రుద్రాక్షకి మూడు ముఖాలు ఉంటే లాభం ఐదు ముఖాలు ఉంటాయి ఇన్ని కథలు చెప్తాడు మనస్సు నిలబడ్డానికి మినహాయించి ఎన్ని కథలు చెప్పాలో అన్ని కథలు చెప్తాడు ఈ మాల మన వైపు రావాలు కానీ అటు వెళ్ళకూడదు మేము పోస్ ఉండాలి ఆ పూసు పైకి ఉండాలి కిందకు ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి ఈ మాల ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు దాని చుట్టూ ఇన్ని విధులు నిషేధాలు పెట్టుకుని అవన్నీ వెనకాల పడతాడు తప్పిస్తే అసలు బేసిక్ పాయింట్ ఏమిటంటే మనస్సు యొక్క ఏకాగ్రత దాని మీద మాత్రం మనస్సు పెట్టడం అది మినహాయించి మిగతావన్నీ తిరుగుతూ ఉంటాయి అది పద్ధతి కాదు మాల పట్టుకున్నందుకు సంతోషించదగ్గదే కాబట్టి ఇప్పుడు కాలేజీకి వెళ్ళినందుకు సంతోషించాలి మార్కెట్కో సినిమాకు పోకుండా కాలేజీకి వెళ్ళినందుకు సంతోషించాలి కానీ వాడు హాల్లో కూర్చుని నిద్రపోతుంటే క్లాస్లో కూర్చొని నిద్రపోతుంటే ఎలా సంతోషిస్తారు సరిపడదు సినిమాకి వెళ్ళే బదులు క్లాసుకు వెళ్తే సరిపడదు క్లాసుకు వెళ్ళాలి పుస్తకాలు పట్టుకు వెళ్ళాలి గంట సేపు చదవాలి ఇంటికి వచ్చి మళ్ళీ చదవాలి చాలా చేయాలి అప్పటి కానీ పూర్తి కాదు లక్ష్యం చేరి వరకు వీదిలిపెట్టకూడదు అలాగే మాల ఒళ్ళో వేసుకుని నిద్రపోతే ఏమైనట్టు అలా వర్కౌట్ కాదు కాబట్టి జపం చేయండి మాల తిప్పండి నేను అదేం కాదంటలేదు కానీ ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ సిస్టమ్స్ అంటే ఎక్స్టర్నల్ సపోర్ట్ సిస్టమ్స్ అంటారు వాటిని వాటి యొక్క ప్రధాన లక్ష్యము సంయమ్య మనస్సంయమ్య కాబట్టి ఓన్నమ శివాయ అనే మంత్రాన్ని మనం ధ్యానము సంఖ్య ముఖ్యం కాదు ఇంకా ధ్యానంలోకి వస్తే సంఖ్య ముఖ్యం కాదు అగణితం చ అనే సూత్రం ఒకటి ఉంది ఇంకా గణితం గణితం అంటే కౌంట్ కౌంట్ ఈస్ నా ధ్యా అగణిత కాబట్టి ఆ రకంగా ఆలంబనంగా చేసుకుని అలా ఆలంబనం చేసుకోమని శ్రీరామకృష్ణుల చాలా బలంగా రికమెండ్ చేసేవారు ఓ మంత్రాన్ని ఆలంబనంగా చేసుకో యాంకర్ యాంకర్ బలంగా మనస్సు నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది అది ధ్యానము సెకండ్ థర్డ్ థర్డ్ ఏంటంటే మనస్సు థాట్స్ విలీనమైపోతారు కేవలము సచ్య రూపంగా మిగిలి ఉంటారు ఫుల్ బీయింగ్ నిన్న శివోహం శివోహం చెప్పాను ధ్యానం అది థాట్లెస్ స్టేట్ మీరు అలా అనుభవం అనిపించిందా థాట్లెస్ స్టేట్ అని మీరు అభ్యాసం చేసుకుంటే వస్తుంది అది సమాధి మీరు ఎలర్ట్గా ఉంటారు మీరే నిద్రపోతూ ఉండరు లేకపోతే ఏదో ఊగిసిలాడిపోతూ ఉండరు ఎలర్ట్గా ఉంటారు కానీ థాట్సే ఉండవు మీరు గమనించండి సావధానంగా ఉంటాడు సావధాన అని అలాగే అంటూ ఉంటారు కూడా పెళ్ళిళ్ళు సుముహూర్తే సావధాన అనాలి సుముహూర్త సావధాన విభక్తి ఉండదు ప్రాబ్లం సంస్కృతం రాకపోతే ఏ సమస్య లేదు సంస్కృతం వస్తే సమస్యలు వస్తాయి సుముహూర్త సాధాన అయితే బాగా విభక్తి లేకుండా అలాగే ప్రాతిపదికను ప్రయోగిస్తాడు ఏమిటో వీడని కొంత మనస్సు కష్టం అనిపిస్తుంది సో సుముహూర్తే సావధాన సో సావధానుడవు తమ్ము సుముహూర్తమునందు సావధానం భవ సో ఆ విధంగా సో మనస్సు సావధాన మీరు సావ మీరు సావధానంగా ఉంటారు అలర్ట్గా ఉంటారు కానీ థాట్స్ ఏమి ఉండవు మీకేమర్థమైందండి మీరు ఎలర్ట్గా ఉన్నప్పుడు థాట్స్ లేవు థాట్స్ ఉన్నప్పుడు మీరు పరధ్యానంలో పడ్డారు అంటే మీకు ఏం తెలిసిందండి దాన్ని బట్టి థాట్స్ ఉంటే మీరు మిమ్మల్ని మీరు విస్మరించారు అని అర్థం పరధ్యానంలో పడిపోయారు థాట్లెస్గా ఉన్నట్లయితే అది సావధానంగా ఉన్నారు ద థాట్లెస్ స్టేట్ వాట్ ఈస్ ది థాట్ లెస్ స్టేట్ థాట్లెస్ స్టేట్ ఏమిటి అసలు వాట్ ఈస్ ఇట్ అంటే ఆ థాట్ లెస్ గా ఉన్నప్పుడు సత్ చిత్తు ఏకమై ఉంటాయి సత్ చిత్ ఏకమగుతే థాట్ లెస్నెస్ థాట్ అంటే ఏమిటి సత్తు చితు విడిపోతే అది థాట్స్ ఇప్పుడు మీరు ఘటాన్ని సంకల్పించారు అనుకోండి ఘట అయం ఘట ఇది ఘటము ఘట జ్ఞానం కలిగింది అనుకోండి ఇప్పుడు చిత్తు ఏ రూపంగా కండిషన్ అయి ఉంది ఘట జ్ఞానం రూపంగా చిత్తున్నది సత్తు ఎలా ఉంది సత్తు సత్తులాగే ఉంది కవర్ అయిపోయి కూడా పైగా మీకు ఘట జ్ఞానమే ఉంది ఘటజ్ఞానం ఘట సంకల్పమే ఏం చేస్తుంది సత్తుని కవర్ చేసేస్తుంది నేను సద్రూపుడను అనే సత్యాన్ని అది కవర్ చేసి పారేస్తుంది ఘట సంకల్పమే ఉంటుంది కాబట్టి ఆ థాట్స్ ఉన్నప్పుడు సత్తు చితి విడిపోతాయి కానీ థాట్లెస్ స్టేట్ అంటే ఏమిటి సచ్చిద్పుడుగా ఉండిపోతాడు అవేర్ఫుల్ బియ్యంగ్ ఉండుట ఎలా ఉండడం తెలివి అయి ఉండుట తెలివిగా ఉండుట తెలివిగా ఉండడం అంటే నిద్ర నుంచి లేచి తెలివిగా ఉన్నాడు అలా కాదు ఎరుక ఉండుట ఎవేర్ఫుల్ బీయంగ్ సో దట్ ఈస్ అది దాన్ని సమాధి మూడు లెవెల్స్ ధ్యానంలో ఈ మూడు లెవెల్స్ కలిపి సంయమనము అంట మనస్సయమ తర్వాత మిప్త ఈ మూడింటిని మనస్సు యొక్క వృత్తులను దేశబంధము చేయుట అంటే ఒక టాపిక్కి ఫిక్స్ చేయటం ఏకాగ్రం చేయటం అల్టిమేట్గా వృత్తి రహిత స్థితి వృత్తులు లేని థాట్లెస్ స్టేట్ మూడు కలిపి సంయమనము సంయమము లేక సంయమనము అని పేరు అది చేయటం అభ్యాసం చేయాలి మనస్సంయమ్య తర్వాత మచ్చిత్త నా ఎందు మనస్సును ఏకాగ్రము చేయుము అంటే ఇక్కడ మచ్చిత్త అనే పదాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి గీతలో ఎక్కడైనా సరే అహం అహం అంటే నేను నేను అనే మాట ఎక్కడ వచ్చినా దానికి రెండు అర్థాలు ఒకటి అంటున్నవాడెవడు శ్రీకృష్ణ భగవానుడు జగద్గురువు కాబట్టి శ్రీకృష్ణుడు అర్థం అహం అంటే ఎవరండి అర్థం శ్రీకృష్ణుడు అని అర్థం ఎందుకంటే ఆయనే కదా అంటున్నది అది ఒక అర్థం రెండో అర్థం ఉన్నది శాస్త్రదృష్ట్యాత్ ఉపదేశో వామదేవత్ అనే ఒక అంటే శ్రీకృష్ణుడు అంటున్నా శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల కొడుకు ఒక చారిత్రిక పురుషుడు చరిత్రలో ఇరవై మూడు సంవత్సరాల క్రితం జీవించిన ఒక పెద్ద మనిషి ఫలానా సన్ Uh, parents are called son of son, son of son, son of son. If he has a passport, he has a doctor, father's name, mother's name. That's why Devaki Vasudeva has a book. Geographic person is called Haryanavi. Haryana is a separate state of so, Haryana. So, the Haryana is a separate state of Haryana. That is not the Shri Krishna way of talking. అది ఒక పర్సన్ ఒక దేహాభిమానము గల పరిచ్ఛన్నం వ్యక్తి యొక్క వర్ణనది ఆయన అహం అన్నప్పుడు ఆ పరిచ్ఛిన్నం వ్యక్తిగా తనను తాను పరిచయం చేసుకోవట్లేదు మరి ఎలా పరిచయం చేసుకుంటున్నాడు అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత సకల ప్రాణులలో ఏ ఆత్మ చైతన్యము అది నేను అని పరిచయం చేస్తున్నాడు కాబట్టి అహం అనే పదము అస్మశ్చబ్దము అంటారు అస్మశ్ శబ్దం భగవద్గీతలో ఎక్కడొచ్చినా దాని అర్థమేమిటి పరమాత్మ ప్రత్యగాత్మ అని కూడా అంటారు అంటే ఆత్మ చైతన్యము అని అర్థం కాబట్టి మచ్చిత్త అంటే నాయందు చిత్తము కలిగి ఉండుము దానికి రెండు అర్థాలు మీరు భక్తి ప్రధానంగా అర్థం చెప్తే నాయందు అంటే శ్రీకృష్ణ భగవాను ఎందు నీ మనస్సును నిలబెట్టుము జ్ఞానప్రధానంగా అర్థం చెప్తే పరమాత్మ చైతన్యమునందు నీ మనస్సును విలీనము చేయుము కాబట్టి రెండర్థాలు కూడా మనం తీసుకుంటాం రెండింటికి తేడా ఏం లేదు భాషలో మార్పు తప్ప తాత్పర్యం ఒక్కటే కాబట్టి భక్తి ప్రధానంగా చెప్పిన జ్ఞానప్రధానంగా చెప్పినా మచ్చిప్త అంటే చిత్తమును ఆత్మరూపంగా ఉన్నటువంటి ఈశ్వరునియందు విలీనము చేయుట మచ్చిప్త ఆశీత మత్పర ఏమంటే ఈశ్వరుడి మీద మనస్సు పెట్టి దేనికి ఈశ్వరుడి మీద మనస్సును ఏకాగ్రం చేయాలి ఎందుకు ఏకాగ్రం చేయాలి అంటే మీకు ఏవో ఈ కోరికలున్నాయి ఆ కోరికలున్నాయి ఆ కోరికలు తీరటం ఈ కోరికలు తీరటం ఈ కోరికలు తీరటం అన్నది ఇది పెద్ద సమస్య జనం ఆఖరికి ఎలా ఉంటారంటే ఏ దేవుణ్ణి కొలిస్తే కోరికలు తీరుతాయో ఆ దేవుణ్ణి వెంట పడి ఉంటారు ఇప్పుడు సపోజ్ ఫలానా ఏదో కొత్త పేరు ఒకటి పెట్టి ఏదో కుక్కరుకో దేవుడు ఒకడు ఉన్నాడు ఈ కొక్కరుకో దేవుణ్ణి కొలిస్తే కోరికలన్నీ తీరిపోతాయి ఏమైనా ఎవడైనా మొదలు పెడితే అందరూ పరిగెత్తుకుని వెళ్ళి కుక్కరికో దేవుణ్ణి కొలు చేస్తాక అలా ఉండకూడదు అంత చెప్పల చెత్తం పనికి రాదు కోరికలు తీరడం కాదు దేవుణ్ణి ఆరాధించేది కోరికలు తీరడం కాదు ప్రధానం మరి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి దేవుణ్ణి దేవుడి కొరకే ఆరాధించాలి మత్పరహ కాబట్టి ఇక్కడ లక్ష్యం ఏమిటంటే ఈశ్వర సాక్షాత్కారమే లక్ష్యము ఆ ఈశ్వర సాక్షాత్కారానికి మరో పేరు ఆత్మసాక్షాత్కారము ఆత్మజ్ఞానము రెండో ఒకటే భక్తి పరిభాషలో చెప్పాలంటే దేన్ని ఈశ్వర సాక్షాత్కారం జ్ఞాన పరిభాషలో దానినే ఆత్మసాక్షాత్ ఈశ్వర దర్శనము అనేది ఏంటంటారో దాన్నే ఆత్మసాక్షాత్కారము అని అంటారు పరిభాష మారింది తప్ప వస్తువు ఒక్కటే కాబట్టి మత్పర ఇప్పుడు ఈ ధ్యానాలన్నీ చేయటం ఎందుకు అంటే బీపీ తగ్గడం కోసం బీపీ తగ్గడం కోసం కాదు ధ్యానాలు చేయటం ఈశ్వర దర్శనం కోసము మరి బీపీ తగ్గుతుంది తగ్గుతుంది బీపీ తగ్గుతుంది దాని దాని దాన్ని అది తగ్గుతుంది మనం ఈశ్వర దర్శనం కోసం ధ్యానం చేస్తాం అది ఇప్పుడు ప్రసాదం నేను కోసం తింటారండి సత్యనారాయణ స్వామి ప్రసాదం నేను కోసం తింటారు ఆకలిగా ఉండండి సత్యనారాయణ స్వామి ఆకలిగా ఉంటే సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎందుకు ఈ ప్లేట్ ఇడ్లీ తిన్నా ఆకలి తీరుతుంది కాదు సత్యనారాయణ తిరిగి సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కొరకు సత్యనారాయణ స్వామి ప్రసాదం తింటాం కానీ ప్రసాదం పాపం పెట్టి వాళ్ళు ఇంత పెట్టారనుకోండి ఓ ముద్దా తింటారా పారేస్తారా తినేస్తారు ప్రసాదం కొంచెం జనం అన్నారని కొంచెం జనమేత వీలు పెట్టేస్తారా వీలు పెట్టరు తినేస్తారు తినేస్తే ఏమిటవుతుంది ఆకలి తీరుతుంది కానీ ఆకలి తీరడం కోసం ప్రసాదం తింటారు లేదు అదేవిధంగా ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తే బీపీ తగ్గుతుంది కానీ బీపీ తగ్గడం కోసం ధ్యానం చేయకూడదు ఈశ్వర దర్శనం కొరకు ధ్యానం చేయాలి ఎందుకంటే లక్ష్యము అన్నది శుద్ధంగా ఉండాలి లక్ష్యశుద్ధి ఉండాలి లక్ష్యాన్ని డిస్టర్బ్ చేయకూడదు ఇప్పుడు ప్రియురాలు ప్రియుడితోటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నువ్వు నన్ను సినిమాకి తీసుకెళ్తావు కాబట్టి అని అందంటే వాడి మనస్సు ఏమైపోతుందండి అయ్యా రామా సినిమాకి ఎలాగూ తీసుకెళ్తాడు కానీ ప్రేమించడానికి అలా ముడిపెట్టకూడదు అలాగే దేవుణ్ణి ఓ నిన్ను నేను కొలుస్తున్నాను ఎందుకంటే నువ్వు నా కోరిక తీరుస్తావు అంటే దేవుడు ముక్కు మీద వేలేసుకుంటాడు ఓరి కొలవడం కోల ఇదే వీడు కొలిచేది అని ఇంకో వేరే చేసుకుంటాడు కోరికి తీరిస్తే తీర్చడం వచ్చు ఏమవుతుంది ఆ కోరిక తీరిస్తే మళ్ళీ ఇంకో కోరిక పడుతుంది ఈ దేవుడు కోరిక తీర్చడానికి వారం రోజులు పడుతుంది ఆ దేవుడికి పది రోజుల్లో తగ్గుతుంది కోరిక లేకపోతే ఒక్క రోజులోనే తీర్చేస్తాడంటే వీడు ఈ దేవుడికి వెళ్ళిపోయి ఆ దేవుడి దగ్గర వెళ్ళిపోతాడు చూడండి దేవుళ్ళలో మళ్ళీ వైవిధ్యం ఇలా తయారవుతాడు దాన్ని భక్తి అంటారా దాన్ని మత్పరహ ఆ మత్పరహ అనే పదాన్ని పట్టుకుని నేను ఇంత సాగతీశాను సరే ఇక్కడితోటి మళ్ళీ వద్దాము కొద్దిసేపు ధ్యానం చేద్దాము స్థిర సుఖమాసనం అంటే రెండు కాళ్ళు దగ్గరగా పెట్టుకుని నడుము నిటారుగా పెట్టి చేతులు రెండు ఒడిలో మహాముద్రలో ంచి నిన్ను మనం అనుకున్నట్టుగా సమం కాయ శిరోగ్రీవం ధారయం నచలం స్థిర నడుము మెడ కల ఒకే సరళరేఖలో ఉంటాయి చలనమును నేను విడిచిపెట్టేస్తున్నాను కదలిక లేకుండా కన్నులు నొక్కకుండా ప్రెస్ చేయకుండా అలాగా అరమోడ్పు కన్నులు కనుల మీద ధ్యాస పెట్టండి నేత్ర ధ్యానం చాలా మంచిది అరమోడ్పు కన్నులు ఎక్స్ట్రీనియస్ సౌండ్స్ అంటే బయట నుంచి వచ్చే శబ్దాలు ఏవైనా ఏ శబ్దాలు వచ్చినా కూడా మానసికంగా రెసిస్ట్ చేయొద్దు ఉపేక్ష చేయటం అలవాటు చేసుకోవాలి అలా చేసినప్పుడు ఇంకా శబ్దాలు మనకి డిస్టర్బెన్స్ చేయవు నేను చుట్టూ ఉండే పరిస్థితులని వేటిని కూడా మానసికంగా రెసిస్ట్ చెయ్యను అది చిరునవ్వుకి అర్థం ఇప్పుడు కనుగ్రుడ్లు రెండింటిని కళ్ళకి మధ్యలో నిలిపి ఉంచాలి అలా చేసినప్పుడు మనస్సు బాగా ప్రసన్నము ప్రశాంతము అయిపోతుంది మనస్సుని గ్యాదరింగ్ గ్యాదరింగ్ అంటారంటే ఒక చోటికి చేర్చటం విక్షిప్తంగా ఉండే మనస్సు ప్రసన్నమవుతుంది ఎప్పుడైతే కనుగురుడ్లను కళ్ళకు మధ్యలో అట్టు అప్పుడు మనస్సులో చక్కని మార్పు వచ్చేస్తుంది ప్పుడు దేహమును ఆసనాన్ని పరిశీలించాలి మనస్సుతోటే కలను తెరిచి కాదు మనోనేత్రంతో ఆసనమును దర్శించాలి ఇప్పుడు మనస్సుని మహాముద్రపై ఫోకస్ చేయాలి నేను రెండు చేతులను మహాముద్రలో ధరించి ఉన్నాను ఈ ముద్ర యొక్క తాత్పర్యమేమంటే నేను ఈ రెండు చేతులతో ఈ ముద్రలో ఈశ్వరుని యొక్క కృపను పొందుతున్నాను ఈశ్వరుని కృప ఎక్కడుంటుంది ఈశ్వరుడు ఉన్నతోటి ఉంటుంది ఈశ్వరుడు ఎక్కడుంటాడు సర్వవ్యాపకుడై ఉంటాడు కాబట్టి ఈశ్వర కృప కూడా సర్వవ్యాపకమై ఉంటుంది ఈశ్వరానుగ్రహము నాపై వర్షించుకున్నది నాపై ఈశ్వర కృప నిరంతరముగా అడ్డువాపు లేకుండా నాపై ఈశ్వర కృప వర్షిస్తోంది నేను రెండు చేతులతో ఈశ్వర కృపని స్వీకరిస్తున్నాను జీవితంలో నా మనస్సు కల్పించిన కంప్లైంట్స్ అంటే ఫిర్యాదులు ఫ్రస్ట్రేషన్స్ అంటే నిరాశా నిస్పృహలు వీటినన్నిటినీ నేను ఈశ్వరునకు సమర్పించి వేస్తున్నాను వాస్తవంలో నిరంతరముగా వర్షిస్తూ ఉండే ఈశ్వర కృపను గుర్తించలేకపోవడం చేతనే మనస్సు ఈ కంప్లైంట్స్ని ఫ్రస్ట్రేషన్స్ని సృష్టిస్తూ ఉంటుండే వాటిల్లో వాస్తవికత ఏమీ లేదు నా జీవితములో నిరంతరాయంగా ఈశ్వర కృప వర్షించుతున్నది గతంలో నాకు ఎవో దురదృష్టాలు వచ్చేయని నేను ఏవో కొన్నింటిలో విఫలమయ్యాను ఫెయిల్ అయిపోయాను అనేది మనస్సుకి పెద్ద శల్యం అది ఇంచుమించుగా ప్రతివాడి మనస్సులో ఈ శల్యం ఉంటుంది అఖరికి సన్యాసికి కూడా నేను తగినంత సాధన చేయలేకపోయాననే శల్యం ఉంటుంది గతానికి సంబంధించిన వైఫల్య భావన ఏదైతే గలదో అది కూడా మనస్సు యొక్క కల్పనయే యథార్థం కాదు నేను ఆ వైఫల్య భావనని త్రోసిపుచ్చుతున్నాను ఎందుకంటే నా గతమంతా కూడా ఈశ్వరుని కృపతో నిండి ఉండెను గతమంతా కలిసి గతంలోని మంచి చెడు అన్నీ కలిసి ఇప్పుడు ఇక్కడ నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి గతమంతా ఈశ్వరుని కృపయే వర్తమానము ఈశ్వరుని కృపయే భవిష్యత్తు గురించి ఆలోచించటం భయపడ్డం రెండింటినీ నేను విడిచిపెడుతున్నాను భవిష్యత్తు అంతా కూడా ఈశ్వరుని కృపయే ఉండబోతోంది నేను ఈశ్వరుని కృపా సముద్రంలో ఓలలాడుచున్నాను నేను ధన్యుడను ధన్యోహం ధన్యోహం ధన్యోహం నేను ఈశ్వరుకు సర్వకాలములలో కృతజ్ఞుడనై కృతహం శాంతిశాంతిశాంతి <f��> ఇప్పుడు మెల్లగా కన్నులను తెరవాలి ఇది ధారణ ఒక ఒకటే టాపిక్ తీసుకుంటాం ఆ టాపిక్ మీద మనస్సుని కేంద్రీకరిస్తాం ఆ టాపిక్ యోగ్యమైన టాపిక్ ఉండాలి ఏదో గాలివాటంగా కాదు ఒక యోగ్యమైన టాపిక్ దాని మీద మనస్సుని నిలబెట్టే సందర్భంలో కూడా యుక్తియుక్తంగా శాస్త్ర శాస్త్రీయంగా నిలబెట్టాలి ఇప్పుడు నేను ఈశ్వర కృప గురించి ఎన్ని అంశాలు చెప్పానో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సత్యం అది దాంట్లో కల్పన అతిశయోక్తి రూపాయిలో నయా పైస వంతు కూడా అది పరమ సత్యం అలా ఉండాలి ధారణ కాబట్టి శాస్త్రీయంగా ధారణ చేస్తే చాలా పవర్ఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది మీరు ఈ మహాముద్ర నేను చెప్పేప్పుడు పది నిమిషాలు పట్టింది కానీ మీ అంతటా మీరు ఆ భావాన్ని స్మరించడానికి రెండు నిమిషాలు సరిపడుతుంది రెండు లేక మూడు నిమిషాలు మూడు నిమిషాలు మహాముద్రని కనుక మీరు అభ్యాసం చేసినట్లయితే క్రమంగా ఒక వారం రోజులు ఒక అద్భుతమైన పరివర్తన వస్తుంది ఏంటి పరివర్తనంటే జీవితాన్ని గురించి ఉన్నటువంటి తప్పుడు భావజాలము నా జీవితంలో దురదృష్టం ఉంది ఇది కలిసి రాలేదు అది కలిసి రాలేదు నేను ఫెయిల్ అయిపోయాను అనే ఈ హృదయ శల్యాలన్నీ కూడా పోయి ఒక తేలికదనం వస్తుంది ఒక ఉల్లాసం వస్తుంది ఎందుకంటే అది సత్యం అని దీంట్లో ఏమీ అతిశయోక్తి కాబట్టి ఈ విధంగా ధారణని మనం అభ్యాసం చేసుకోవాలి సందర్భానుసారంగా ధారణని అభ్యాసం చేయాలి ఇంకా అనేక ధారణలు కొన్ని సెలెక్టివ్ ధారణలు మనం ఆయా సందర్భాల్లో మనం చెప్తాం హరి ఓం దత్సత్ శ్రీకృష్ణాపణమూ